అసలేం జరిగిందంటే ఇరవై ఐదవ అధ్యాయం సమస్యల సుడిగుండం పంతొమ్మిది వందల ఎనభై కొత్తగా రిక్రూట్ అయిన విశాఖ పోర్ట్ విజిలెన్స్ ఆఫీసర్ బిల్లేశ్వరరావు నా దగ్గరకు అవినీతి అధికారుల జాబితా ఒకటి తీసుకొచ్చాడు నేను పోర్టు చైర్మన్ని కనుక అతను నాకు నేరుగా రిపోర్ట్ చేయొచ్చు ఆ జాబితా చూసి నేను నిర్ఘాంతపోయాను అందులో కొన్ని పేర్లు చూసి నేను నమ్మలేకపోయాను బహుశా మా విజిలెన్స్ ఆఫీసర్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు అనుకున్నాను అతను ఎయిర్ ఫోర్స్లో పనిచేసి వచ్చినవాడు అంతకుముందు హిందుస్థాన్ జింక్లో పనిచేసినప్పుడు కొందరు అవినీతి అధికారులని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న చరిత్ర ఉన్నవాడు అతని అధ్యయనం తప్పవవుతుందా ఎందుకు కాకూడదు ఇలా చాలా తర్జన భర్జన పడ్డాను చివరికి అతని జాబితా ఎంత సరైనదో తెలుసుకుందామని నమూనా పరీక్షలాగా ఆ పేర్లలోంచి ఒక పేరు ఎంచి ఇతను అవినీతి పరుడను నిరూపించవయ్యా మిగతా వాళ్ళ సంగతి అప్పుడు చూద్దాం అన్నాను నేను ఎంచుకున్న పేరు నా దగ్గర అత్యంత సమర్థంగా నా పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అధికారి పదిహేను రోజులు తిరగకుండా టైపిస్ట్ రిక్రూట్మెంట్లో ఒక అభ్యర్థి నుంచి అతను నేను లేని సమయంలో నా ఛాంబర్లోనే లంచం తీసుకున్నాడు సాక్షుల్ని రెడీగా పెట్టుకున్న విజిలెన్స్ ఆఫీసర్ అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు సస్పెండ్ చేశాం పరిపాలనలో మంచి పనులు చేయాలి అంటే ప్రాజెక్టులు మాత్రమే చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నామంటే సరిపోదు కలుపు మొక్కల్ని ఏరేసే కాఠిన్యం కూడా ఉండాలి అందువల్ల నీతి పరులైన వాళ్ళు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు కనీసం అవినీతి పట్ల ఆకర్షితులు అవడానికి జంపుతారు అలా విశాఖపట్లో పోర్ట్ సెక్రటరీ డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారులతో సహా అవినీతి పరులైన అధికారులను స్వయంగానో సీబీఐ సహకారంతోనూ ట్రాప్ చేయడం లీవ్ ట్రావెలింగ్ అలవెన్స్ దుర్వినియోగం వంటి వాటిని శోధించి వంటి క్షాళణ కార్యక్రమాలకి నాకు విజిలెన్స్ ఆఫీసర్ గా దిల్లేశ్వర్ అందించిన సహకారం ఎంత విస్తృతమైందంటే కేంద్ర విజిలెన్స్ కమిషన్ సైతం అతని సేవలను ప్రస్తుతిస్తూ దేశంలో అత్యుత్తమ విజిలెన్స్ ఆఫీసర్ గా గుర్తింపునిచ్చింది పరిపాలనలో ఇది ఒక భాగం మాత్రమే విశాఖ పోర్టులో నేను పనిచేసిన నాలుగేళ్లు సమస్యలను ఎదుర్కోవడమే సరిపోయింది ప్రతిదీ సమస్య ఎంఎంటీసీ నుంచి ఇనుప ఖనిజాల ఎగుమతులకు బకాయిల వసూల సమస్య రైల్వే యార్డు విస్తరణ రైలింజిన్ సేకరణ సమస్య ట్రాఫిక్ పెంచడం ఎలా అన్నది సమస్య ట్రాఫిక్ పెంచితే బల్క్ ఎగుమతులకు నిల్వ ప్రాంగణం ఏర్పాటు చేయడం సమస్య దానికోసం క్వార్టర్ల కూలగొడితే గొడవ కొత్తగా ఏది కొందామన్నా ఏది కడదామన్నా కేంద్ర ప్రభుత్వంలో అనుమతులు రాక సమస్య నా కళ్ళకి ఈ పోర్టు ఒక సమస్యలు సుడుగుందనిపించేది ఒక్కోసారి పోర్టు చైర్మన్ గా వెళ్లిన కొత్తలోనే ఔటర్ హార్బర్ లో ఇరవై కోట్ల రూపాయలతో కట్టిన ఒక పెద్ద బెర్త్ నిరుపయోగంగా ఉండటం చూశాను కట్టి మూడేళ్లైందని ఖనిజాల కోసం గాక జనరల్ కార్గో కోసం కట్టిన బెర్త్ అని చెప్పారు మా అధికారులు ఎందుకు ఖాళీగా ఉంది సరుకులు రావడం లేదా అని అడిగాను వస్తున్నాయి కానీ సాంకేతికంగా లోపం ఉంది అక్కడ నౌకల్ని నిలపడంలో భద్రత లేదు అందుకే దాన్ని వాడటం లేదు అన్నారు డిప్యూటీ కన్జర్వేటర్ పట్నాయక్ హార్బర్ కాలం ద్వారా హార్బర్ లోపలికి నౌకల్ని తగ్గులతో జాగ్రత్తగా లాక్కొచ్చి లోడింగ్ అన్లోడింగ్ పూర్తయ్యాక మళ్లీ రోడ్స్ లోకి తీసుకెళ్లి వదలడం పట్నాయక్ చూసి మెరైన్ శాఖ బాధ్యత ఇంకా అడిగితే పట్నాయక్ చెప్పారు నౌకాదళం వాళ్ల యుద్ద విమాన వాహక నౌకలు వచ్చినప్పుడు మాత్రం రెండు సార్లు ఈ బర్త్ను వాడుతున్నారు అంత పెద్ద బర్త్ అన్నమాట కానీ నిరుపయోగంగా పొడిగింది సంబంధిత అధికారులందరినీ పిలిచి చర్చించాను సాంకేతిక లోపం బర్త్ కట్టాకెందుకు వస్తుంది కట్టే అన్ని చూసుకోవాలి కదా ఇప్పుడు రిస్క్ నాకా ఇది పట్నాయక్ ప్రశ్న అన్ని విషయాలు సాంకేతిక నిపుణుల్ని సంప్రదించే కట్టాం నమూనా అధ్యయనాలు కూడా చేసి మరీ కట్టాం కానీ కట్టాక ఇబ్బంది బయటపడితే ఏం చేయగలం ఇది నిర్మాణం పర్యవేక్షించిన చీఫ్ ఇంజనీర్ రావు వాదన వీళ్ళిద్దరు తగదా ఎలా ఉన్నా భర్తను వాడుకోకపోవడం వల్ల ఏటా పోర్టుకు రాగల ఐదు ఆరు లక్షల టన్ను జనరల్ కార్గో ట్రాఫిక్ నిష్టపోతుంది పైగా ఆ జనరల్ కార్గో కోసం ఆ భర్తకి దగ్గరలో నాలుగు కోట్లతో కట్టిన కూడా నిరర్ధకంగా పొడి ఉన్నాయి ఎలా సార్ ఇది ట్రాఫిక్ మేనేజర్ రొక్క ఆవేదన ఇక అక్కడి నుంచి వాళ్ళ ముగ్గురు ఒకరి శాఖ సామర్థ్యాన్ని మరొకరు దెప్పుకోవటమే సాగుతోంది సమస్య ఏమిటంటే హార్బర్ బయట సముద్రపు అలల్ల తాకేడి హార్బర్ మీద పడకుండా పెద్ద పెద్ద సిమెంట్ దిమ్మలకు హార్బర్ కాలువకి అడ్డంగా ఒక గోడలాగా కట్టారు దీన్ని బ్రేక్ వాటర్స్ అంటారు తూర్పు ముఖంగా ఉండే హార్బర్ కాలువ ముఖద్వారానికి దక్షిణ వైపు నుంచి ఈశాన్య దిశగాను ఉత్తర వైపు నుండి ఆగ్నేయ దిశగాను రెండు బ్రేక్ వాటర్స్ కట్టారు తూర్పు దిశలో ఆ రెండు బ్రేక్ వాటర్స్ కలవాల్సిన చోట నౌకల హార్బర్ లోపలికి వచ్చిపోయేందుకు వీలుగా కలవకుండా ఓపెన్ గా ఉంచేశారు ఈ ఖాళీలోంచి రోడ్స్ లో ఉన్న నౌకల్ని టగ్గల ఛాయంతో హార్బర్ లోకి లాక్కొస్తారు ఇప్పుడు ఈ జనరల్ కార్గో ఆ రెండు బ్రేక్ వాటర్స్ కు మధ్య నౌకల ప్రవేశ మార్గానికి ఎదురుగా ఉంది అందువల్ల అలల్ల ఉధితం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ అలల తాకడికి ఈ బర్త్ ఉండే నౌకలు ఊగిపోవచ్చని బర్త్ కొట్టుకుని ఓడ దెబ్బ తినవచ్చుని తుఫాన్లు పెనుగాళ్లు వచ్చి అలెగిసిపడితే ఈ ఉధృతానికి ఈ బర్త్ మీద కట్టేసి ఉన్న నౌక తాళ్లు కూడా తెగిపోవచ్చని లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుండగా అలా జరిగితే ఇంకా ప్రమాదమని ఆ నష్టానికి మెరైన శాఖ బాధ్యత వహించాల్సి వస్తుందని పట్నాయక్ ఉభయం ఈ వాదనని ఇంజనీరింగ్ శాఖ వాళ్ళు నిర్బంధంగా ఖండించలేకపోయినా అందరినీ సంప్రదించే కట్టాం కదా అని సమర్థించుకుంటున్నారు ఈ నిర్మాణాలతో సంబంధం లేని వాణిజ్యంతో మాత్రమే సంబంధం ఉన్న రొక్కం ఒక ముఖ్యమైన పాయింట్ లేవనెత్తారు ఆ మధ్య నౌకాదళం వాళ్ల విమాన వాహక నౌక విరాట్ ని మూడు రోజుల పాటు ఇక్కడే కట్టిశారు కదా ఎన్ని అలలు ఎగిరిపడిన నౌకని ఎంత దూరం దూసుకుపోయాయండి అంటే ఏమీ కాలేదు కదా అన్నది కవి హృదయం పట్నాయక్ మాట పడటానికి ఇష్టపడరు ఆ నౌకకి సాంకేతిక భద్రత విషయంలో మాకు పూచీ లేదని నేవీ వాళ్ళకి ముందే చెప్పాను దానికి వాళ్ళు ఒప్పుకున్నారు అత్యవసర స్థితిలో నౌకని రోడ్స్ లోకి తీసుకెళ్లేందుకు మా టగ్స్ ని కూడా ఆ మూడు రోజులు సిద్దంగా ఉంచాను అది ఒక ప్రత్యేక పరిస్థితి ప్రతి వాణిజ్య నౌకకి అలా చేయలేం కదా పైగా మనకున్నదే మూడు టగ్గులు వాటిని ఈ భర్త్ కోసమే ఉంచేస్తే హార్బర్ లోకి మిగతా నౌకలు కాక మొక్కల్ని అలవేయాల్సిందే పట్నాయక విన్నాక నేను ఒక ప్రశ్న వేశాను పెద్ద అలలు వేసి పరిస్థితి ఏడాదిలో ఎన్ని రోజులు ఉండవచ్చు ఓ వంద రోజుల వానాకాలంలో గానీ తుఫాన్లు ఈదురుగాళ్లు వీచినప్పుడు గానీ అలా జరగవచ్చు వంద రోజులు ఉండకపోవచ్చు అలాంటి వాతావరణం ఉంటే వాతావరణ శాఖ నుంచి మనకు ముందస్తు హెచ్చరిక ఉంటుందా ఉంటే అంత ముందుగా హెచ్చరిక చేస్తారు సార్ రెండు మూడు రోజులు ముందుగానే అంటే వాతావరణ శాఖ హెచ్చరిక వచ్చాక నౌకను భర్త మీద నుంచి రోడ్స్ లోకి తరలించడానికి మనకి వ్యవహారం ఉంటుందన్నమాట కదా సాధారణంగా ఉంటుంది సార్ కానీ ఎప్పుడున్నా అకస్మాత్తుగా అలలు విడిచబడితే నౌక ఊగిపోతుంది గుడ్డు తాడు తెగిపోవచ్చు తాడు ఖరీదు యాభై ఉంటుంది విషయం ఎంత అర్థమైపోయింది అతని భయాందోళన ఏమిటో స్పష్టమైంది త్రాడ్ తెగిపోయే పరిస్థితే వస్తే ఆ ఖర్చు ఎవరు భంచాలి దానికి బాధ్యత ఎవరు వహించాలి నాకు కావలసింది పోర్టు ప్రయోజనాలను కాపాడటం ఎప్పుడూ అరుదుగా అల్లలు విరుచుకు పడతాయన్న అనుమానంతో ఇరవై కోట్ల భర్తను పాటు ఖాళీగా ఉంచుతామా ఈ ఇరవై కోట్లు ప్రజాధనమే కదా ఎంత పెద్ద నేరం చేస్తున్నాం ఈ అధికారుల పరస్పర నిందారోపణలు వితండ నాకు చిరాకెత్తి సమస్త కోసం సమస్యను ఎలా పరిష్కరించగలము అన్నదానికన్నా వ్యక్తిగత అభిప్రాయాలకి అహంభావాలకి ప్రాధాన్యత ఇచ్చే దశ నుంచి ఎప్పుడు బయటపడతాం నేను ఇప్పటి నుంచి ఈ బెర్తిని వినియోగంలో పెడదాం ఎంత పెద్ద నౌకలు వచ్చినా రావచ్చని వాణిజ్య వర్గాల్లో ప్రచారం చేయండి మీరు భయపడుతున్నట్టుగా ఎప్పుడన్నా అల్లే విరుగుపడి విరుచుకుపడి మీద ఉన్న నౌక త్రాడు తెగిపోతే ఆ నష్టం పూర్తి భరిస్తుందని అలాంటి అత్యవసర స్థితిలో నౌకని రోడ్స్ తగ్గల సాయంతో లాక్ వెళ్లే ఖర్చు కూడా పూర్తి భరిస్తుందని చెప్పండి వాళ్ళందరికీ షాక్ తిన్నట్టయి ఎవరూ కాసేపు మాట్లాడలేదు క్రమంగా అందరూ తేరుకుని నన్ను ఒక వెర్రివాణ్ణి చూసినట్టు చూశారు ఏ బడ్జెట్లోంచి ఇస్తాం సార్ అయినా ట్రేడ్ నుంచి రాబట్టుకోవడమే తప్ప ఇవ్వడం అనేది పూర్తి చరిత్రలోనే లేదు అలా మనం ఎందుకు ఇవ్వాలి సార్ భర్త కట్టడంలో లోపం ఉందని కట్టిన మనమే అంటున్నాం కాబట్టి ఈ భర్తను కట్టేటప్పుడు ఇది జనరల్ కార్గో కోసమే అని మనకి ప్రభుత్వం అనుమతి ఇచ్చి ఉన్నప్పటికీ ఇప్పుడు ఇక బల్క్ సరుకు మూసే నౌకలకు కూడా ఈ భర్తలు ఇస్తాం నౌకల దిగిన ప్రతి టన్నుకి పూర్తికి ఛార్జీలు వస్తాయి లేబర్కి కూలి దొరుకుతుంది సరుకును నిల్వ చేసేందుకు గోదాములు అద్దెకిస్తాం కాబట్టి వాటి మీద అద్దెకి రోజుకు రెండు మూడు లక్షల రూపాయలు కనీస ఆదాయం మనకు వచ్చేటప్పుడు ఏడాదిలో ఒకటి రెండు సార్లు త్రాడు తెగిపోతే యాభై వేలు వస్తే ఇద్దాం బల్క్ సరుకుని ఆ భర్త మీద దింపడం సాధ్యపడుతుందని రొక్కం చెప్పడంతో ఇంకా నేను ఎవరినీ మాట్లాడనివ్వలేదు నా నిర్ణయం మంచిదో కాదో కాలమే తెలుస్తుంది బాధ్యత నాది మనం మాత్రం ఈ భర్తను ఇలా నిరర్ధకంగా వదిలే నా ఈ ప్రకటనతో ఆ వివాదానికి తెరద్దించాను బల్క్ సర్కుల్ని భర్త మీద నుంచి బయటకు రవాణా చేయడానికి వీలుగా మా రైల్వే యార్డ్ నుంచి ఒక రైల్వే సైడ్ కూడా వెంటనే నిర్మించాను పాలనాపరమైన నిర్ణయాలు అమలు చేయాలంటే కొన్నిసార్లు కటుగా వ్యవహరిస్తున్నట్లు కనిపించాలి నిజానికి విడిబిడిగా మా అధికారులంతా సమర్థులే కానీ ఒక టీమ్గా పనిచేయాల్సి వచ్చినప్పుడే మానవ సహజమైన అహంభావాల ఘర్షణల మూలంగా అసలు విషయం పక్కకు కానీ వాళ్ల సహకారం లేకుండా నేను ఒక్కండి ఏమీ చేయలేను మళ్లీ వాళ్ళని ఉత్సాహపరిచి ఉత్తేజపరిచి సమన్వయపరిస్తేనే లక్ష్యాన్ని సాధించగలుగుతాను మొత్తం మీద ఆ సంవత్సరం ఆ భర్తని మూడు వందల రోజులకు పైగా వాడాం పదిహేను లక్షల టన్నుల ట్రాఫిక్ హ్యాండిల్ చేశాం దాదాపు మూడు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆ ఒక్క భర్త మీద ఆర్జించాం ఆ ఏడాది మొత్తం మీద ఒకే ఒక్కసారి వాతావరణం బాగలేకపోతే పెద్ద ఓడనే ఆ బెత్తి నుంచి రోడ్స్ లోకి తీసుకెళ్లి రెండు రోజుల తర్వాత తీసుకొచ్చాం అందుకు పూర్తిగా అయిన ఖర్చు లక్ష రూపాయలు ఆ తర్వాత సంవత్సరం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వారు తమ బొగ్గు సున్నపురాయి దిగుమతులకు ఆ బర్తను పూర్తిగా కేటాయించాలని అడిగితే ఇచ్చాం ఇంకా పెద్ద పెద్ద ఓడల్ని తీసుకొచ్చారు ఆ ఏడాది స్టీల్ ప్లాంట్ వారు ముప్పై లక్షల టన్లు ట్రాఫిక్ ని హ్యాండిల్ చేశారు మాకు కోట్లాది రూపాయల ఆదాయం లభించింది నేను ఊహించని విధంగా పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి వరకు వరుసగా మూడు సంవత్సరాల పాటు ట్రాఫిక్ పెరుగుదల వేగంలో విశాఖపట్నం పోర్టు దేశంలోకి వెళ్ళా అగ్రస్థానాన్ని ఆక్రమించింది ప్రతి సంవత్సరం మేజర్ పోర్టులన్నింటిలోకి ఉత్తమ పోర్టు అవార్డు విశాఖపట్నం పోర్టుకే వచ్చింది హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారు నాకు మేనేజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ప్రకటించారు సిగ్గుపడ్డాను ఇబ్బంది ఈ అవార్డు తీసుకోవాలా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డాను అసలు ఏం జరిగిందంటే